కీర్తన సంఖ్య రెండు వందల ఎనిమిది విన్న విను ఎన్నని కాచేవు నీవు శ్రీమాధవుడ నీకు చేతికి లోనయ్యా పుట్టినది ఒక తప్పు భువి అట మీద నెట్టన సంసారినవుట నిజము రెండో తప్పు రట్టుకెక్కి దొరనౌటే నెట్టన మూడో తప్పు ఇట్టె కావు కావకుండు మిదివో నా తప్పు అన్నపానములు గోరినదియే మొదలి బందే ఎన్నగ కాంతల కూడు ఇదివో రాతిటి బందే కన్నవారి వేడేది కడ తొడుకు బందే కొన్నిటనేమి కొనేవు కొనవయ్య బందే కొన పుణ్య పాపాలే గొడియకట్లు రెండు కొనిరినీ దాసులే కోరిన తప్పు దండము వినవయ్య ఇదివో శ్రీ వెంకటేశనా మనవి మనుగాపు చేసి మన్నించవయ్యా